కాబట్టి వాడు వాడు దుఃఖపడుతూ ఉంటాడు పరీక్ష చేయాలి కాబట్టి మీరేం చేయాలి నాన్న నువ్వేం సిద్ధ చేయరా నీకెందుకు నువ్వు విశ్రాంతిగా ఉన్న హై బాగా చదువుకో మళ్ళీ ఈసారి పాసం ఉంది నేను ఆయన వేరు పర్యు అని చెప్పాలి పరీక్ష పోయి చేసేవా నేను ఈ మీద ఆశీర్పెట్టుకున్నాను ఇంజనీరు అవుతామనుకున్నాను అని అలాగా వాడిని మరింత పొగ్ఞ తీసుకుంటున్నా చేయకూడదు అయితే రాధ రాగం అనే మాట ద్వేషము ఇంకా ద్వేషము అంటే ఈ ద్వేష బుద్ధి తన చెడ్డది అదేం చేస్తుందంటే ఎలుగువాడిలో ఏ మంచితనము కూడా మీకు మీరు చూడకుండా చేస్తుంది ఎదుటివాడు ఎంత మంచిగా చేసినా కూడా అది మీరు ద్వేషము గలవాడికి అది దోషంగానే భాషిస్తుంది అది ద్వేషం అంటే ఎలా ఉంటుందంటే ఎన్న ఎన్న రంగు కళ్ళదోడు పెట్టేస్తు ఎన్నగా ఉండే అర్థాలు పెట్టేస్తున్నారు అనుకోండి నేను చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఎవరైతే కాల్చుకునే కాగితం పెట్టినా ఒకటి అనాయించుకొని పెట్టుకున్నాడు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది అదే చూపిస్తే ఎందులో అది చూపిస్తున్నావు అంటే అంతా ఎర్రగా కనుక లోకం అంతా గోడ ఎర్రగా ఉంటుంది మనుషులు ఎర్రగా ఉంటారు అది దీపం ఎర్రగా ఉంటుంది రోడ్డు ఎర్రగా ఉంటుంది సైకిల్ కూడా ఎర్రగా ఉంటుంది ఎందుకు దేశం అలా పెట్టు దేశం ఏషిస్టార్ ఉండకూడదు దేశం ఉండకూడదు వాడు అపకారం చేసినా కూడా అదేగా పెద్ద మనసుతో ఆదర భావన ఉండాలి మళ్ళం లేదో ప్రారంభం చేసేది నాకు అపకారం చేసిన మాట వాస్తవం అదర్వైజ్ మీద గుడ్ పర్సన్ అని ఆ గుడ్నెస్ నే మనం పట్టుకోవాలి తప్ప వాడు దుష్టుడు కదా అని వాడికి ఎంత దుష్టత్వం ఉందో అదే దుష్టత్వాన్ని మనం కూడా పెట్టుకోకూడదు ఇంకో ఈ ప్రిన్సి ఈ సందర్భంలో మాట చెప్తా కొంతమంది ఏం చేస్తారంటే ఒకమంది యు విల్ ఫైట్ ది ఈవిల్ ಅಂತ ఫైట్ ది ఈవిల్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది అంటే చెడుని ఎదురించి చెడుపై యుద్ధమును ప్రకటించు చెడుని ఎదురించి అని ఒక ఒక ఐడియాలజికల్ గా ఆ ప్రచారం చేస్త ఉంటారు యు నో వాట్ ఐ మీన్ యు ఫాలో వాట్ ఐ సే చెడు మీద యుద్ధాన్ని ప్రకటించు అలా లాగే చేస్తారు సో చాలా ఎన్జీఓస్ కొడ ఉన్నాయి ఎటువంటి ఎన్జీఓస్ కొడ ఈ ఎన్జిఓస్ కి విదేశాల నుంచి డబ్బులు కూడా వస్తాయని వచ్చినాప చెడుని ఎదిరించడమే వాళ్ళ పని సో చెడుని ఎదిరించేమవుతుందో తెలుసు అండి మీరు బురదతో యుద్ధం చేసుకుంటే ఏమవుతుంది కొంత బురద మీకు అందుకుంటుంది కదా సంచారే ఈవ్ ఫైట్ ది ఈవెల్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ దోస్ ఈవెల్ విల్ కమ్ టు యూ ఆల్లో కొన్ని ఎలిమెంట్స్ మీకు వస్తాయి కాబట్టి అంటే అర్థమైతే ఏ చెడుని మీరు వ్యతిరేకిస్తున్నారో ఆ చెడు కొంత మీలో ప్రవేశిస్తుంది సెనెస్ చేసం ఉందనుకోండి సెన్న టెస్ట్ చేసాము దాన్ని వ్యతిరేకిస్తాము యాంటీ సెనెటిక్ అని మొదలుపెట్టి వీడి కొంత శానిటైజేషన్ డెవలప్ చేస్తారు ఓపెన్ మైండెడ్ నెస్ పోయి సెనిటిక్ గా తయారవుతుంది ఒక పెద్ద రోజు మీరు చెడుని ఎదిరించినప్పుడు చెడుని వ్యతిరేకించినప్పుడు ఆ చెడు మరింత బలపడుతుంది గమనించారు ఉపేక్ష చేసినట్లయితే దాని నెలల్లో అది ఉంటుంది దానికి కొంత స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ ఉన్నంతసేపు అది నడుస్తుంది ఆ తర్వాత డిసెట్ డిసిపేట్ అయిపోతుంది ఇట్ ఓంట్ ఇట్ విండ్ జస్ట్ ఎందుకంటే చెడు అనేది అన్యాక్ష కాబట్టి దానికి కొంత ఎనర్జీ ఉంటే కానీ ముందుకు పోవడం కాబట్టి దానికి కొంత ఎనర్జీ ఉంటుంది ఆ చెడు చేసి కూడా కొంత ఎనర్జీ పెడతాను దాంట్లో ఆ ఎనర్జీ ఉన్నంతకాలం అది ముందుకు వెళ్తుంది తర్వాత డిసిపేట్ అయిపోతుంది కానీ మీరు దాన్ని వ్యతిరేకించడం మొదలు పెడితే అది క్రిస్టలైజ్ అయిపోయి పోలరైజ్ అయిపోయి సొసైటీ పోలరైజేషన్ అలాగే అవుతుంది ఆ రాంగ్ ట్రెండ్స్ అన్ని కూడా దే అక్వైర్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ అని చెప్పుకో దే విల్ హ్యావ్ ద బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ కాబట్టి ఈవిల్ని మీరు సిగరెట్ తాగడం ఉన్నది వీళ్ళు మీరు ఉపేక్ష చేయాలి అది పెద్దది అని చెక్ చేయాలి తప్ప సిగరెట్ తాగడానికి వీలు లేకుండా నేనేమో ఒక ఎవరిలో సిగరెట్లు తాగితే నేను అబ్జెక్ట్ చేస్తాను మీరు మొదలుపెట్టారు తెలుసుకోండి సపోజ్ ఏనాటిది రైతు ఇది రైతుంది రైతు స్పిరిట్ నేను సరైన స్పిరిట్ తో చూసుకోండి నేను అలాగే యుద్ధం ప్రకటించాలనుకోండి ఈ తాగే వాళ్ళు మరింత That's how I'm going to give you the right example. You take the right example yourself. That means, I don't have to say, I don't have to say, I don't have to say, I don't have to say, I don't have to say. That means, I'm going to say, వీటిని పోగొట్టుకోవాలి అది శౌక్యం ఎలా పోగొట్టుకోవాలి ప్రతిపక్ష భావ అని అంటున్నారు ఇప్పుడు వస్త్రానికి మురికుంటే ఎలా పోతుంది నీలలా ముంచేలా ఎలా రాస్తే పోదు వాళ్ళు దీని మీద మొత్తవారు రాయి మీద వేసుకొట్టివారు రాయి మీద వేసుకుంటున్నా పోతుంది మురికి రాయి మీద వేసుకుంటే వెళ్ళిపోతుంది వస్త్రం చిరుగుతుంది తప్ప వస్త్రానికి ఉన్నటువంటి శక్తి పోయి అది చింతగా చితికిపోతుంది చిరిగిపోతుంది వస్త్రం యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది దాని లాంఘనికి దెబ్బతింటుంది పౌడరు దానికి దానికి డిటర్జెంట్ పౌడరు వేసి పోగొట్టాలి మురికి లేకపోతే ఒక కట్టే ఒకటి తీసుకుని దాన్ని కొడితే మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఆ ముందే అక్కడికి పోదు ఇలాంటి ఏదో పూర్వ వాళ్ళు ఏదో చేశారు తెలుసో తెలియదు పూర్వం చాకరి అని ఉండేవాడు చాకరి ఏం చేసేవాడు సోడా ఉపయోగించి దాన్ని గురించి పోగొడతాడు అంటే కొంత ఆల్టైన్స్ తప్ప దానికి పడాలి కొంతవరకు అది పోదు కాబట్టి వస్త్రానికి అయితే డిటర్జెంట్ పౌడర్ అవసరమో మనస్సుకు కూడా డిటర్జెంట్ పౌడర్ లాంటిది అవసరం ప్రతిపక్ష భావన అని ఇది ఒక స్వతంజలి మహర్షిని ఎందుకు తీసుకెసారు ఎందుకంటే మనస్సు అంటే అది పతంజలి మహర్షి యొక్క సబ్జెక్ట్ స్పెషలిస్ట్ అయిన దాంట్లో ఇప్పుడు ఆర్థోపేదిక్ సర్జన్ ఉన్నాడు అనుకోండి ఎముకలు విరిగినప్పుడు సర్జరీ చేస్తాడు ఆ ఎముకలు వెలిగినప్పుడు ఆయన గురించే వెళ్ళాలి ఎముకలు వెళ్ళినప్పుడు విరిగినప్పుడు ఈ ఫిజిషియన్ ఫిజిషియన్ కూడా ఒక తెలుస్తుంది స్పెషలిస్ట్ గురించి వెళ్ళదు అనుకోండి ఆయన ఏం చేస్తాడు అంటే ఎలా అయితే ఆత్మ అంటే వేదాంతం స్పెషలో మనస్సు అంటే పత్తిని ఆయన ప్రారంభమే ఒక యోగానుశాసనం యోగ శిక్త వృత్తి నిరోధ అని మొదలు పెడతారు ఆయన ఆత్మ దగ్గరికి వచ్చేవరికి చాలా టైం పడుతుంది ఆత్మ రాదు చిత్తంతో ప్రారంభం ఆయన ఆయన చిత్తంలో ఉండే మాలిన్యాల్ని ఆయన చక్కగా గుర్తుపడతారు అన్ని క్లాసిఫై చేస్తారు వాటిని పోయే ఉపాయం కూడా అవన్నీ చెప్తాడు ప్రతిపక్ష భావన అనేది అందుకో సూత్రం ఉంది నాకు గుర్తు రావట్లేదు సో విపక్ష భావనే ప్రతి విపక్ష దర్శనే ప్రతిపక్ష భావనం సంథింగ్ లైక్ దాట్ ఏదో ఒక సూత్రం ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే మీరు మీరు ఏదైనా ఒక మాలి రాగము ఉన్నదనుకోండి రాగము దీనికి మంచిగా నేను మీకు ఫార్ములా చెప్తాను మీకు లైక్ పెద్ద దోషం అందరికీ ఉంటుంది పెద్ద కొద్దిగా ఏమున్నదో గొప్ప ఏముంటుంది ఎక్కువే ఉంటుంది మీరు అభ్యాసం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఉంటారు మనం ప్రేమించే వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళకేమో సంసారత్ దుఃఖాలు ఏమో ఉంటాయి వాళ్ళకి ఆరోగ్యం బాగులేకపో మన కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాగులేదు ఏదో రోగంలో దురస్తులే ఉంటారు వారి గురించి బెంగ అనిపిస్తుంది అంతే ఉంటుంది హ్యాండిక్యాప్యో కాల్లో లేని వాళ్ళు ఉంటుంది వారి గురించి బెంగ అనిపిస్తుంది తల్లిదండ్రులకు మన అనిపించదు సోదరులకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు డిసేబుల్డ్ గా ఉన్నప్పుడు వీడు ఎలా పట్టించాడోరా అని అనిపిస్తుంది ఆ సపోజ్ అంధుడు ఉన్నాడు అనుకోండి అంధుడు లేదా స్త్రీ కావచ్చు ఎలా బతు అని అనిపిస్తుంది పెళ్లి కాలేదు అనుకోండి మీరు పెళ్లి కాలేదు పెళ్లి అయితే ఇంకో అమ్మాయి వీడిని తీసుకుంటుంది వీడు ఒంటరిగా ఎలా పట్టించాడో అని అబ్బాయి గురించే బెంగపెట్టుకుంటారు కలిసి అంటే ఇంకా అమ్మాయి గురించి బెంగపెట్టుకుంటారు లేదుగా చెప్పవలనా ఈ విధంగా కుటుంబ సభ్యుల గురించి భయమంటుంది కొంతమంది అసలు ఏ బెంగా లేకపోయినా దయంగాన్ని కల్పించుకుని బెంగపెట్టుకుంటారు వాడు ఏడో తరగతి చదువుతుంటే దీనికి ఇంటర్మీడియట్ లో ఏ కాలేజీలో సీట్ వస్తుందో లేదో ఏదో వస్తుందో రాదో అని ఇప్పటి నుంచి బెంగ వరకు బెంగ పెట్టుకుంటారు వాళ్ళప్పుడే పదో తరగతికి వచ్చారు ఆ ఫాదర్ నా దగ్గరకు వచ్చాడు స్వామిజీ నీ ఆశీర్వచనం కావాలన్న ఓ ఎస్ ఆల్మోస్గా మా పుర్రాడే ఇంటర్మీడియట్ లో వాడు చక్కటి ర్యాంక్ సంపాదించాలి అని నేను అనుకున్నా ఇంటర్మీడియట్ కు వచ్చేదేమో అనుకున్నాను ఓ అలాగా ఇంటర్మీడియట్కి వచ్చేలాగ లేదండి తొమ్మిదో తరగతికి వచ్చాను నేను అన్నాను నా ఆశీర్వచనం వాపస్ అని చెప్పారు ఎందుకంటే నువ్వు తొమ్మిదో తరగతి అని అప్పుడు చెప్పేవారు లేదు కదా ఇంటర్మీడియట్ ఏమో నేను ఆశీర్వచనం చేశాను అది అది వేస్టే కొట్టింది కాబట్టి అలాగే అతన్ని ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నువ్వు బెంగ పెట్టుకుంటే ఏమైనా అతన్ని బాగా చదువుకోమని చెప్పాలి ఏదైనా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు కానీ ఇప్పటి నుంచి ఆశీర్వదనాలు పక్కన పెట్టి చదువుకోవాలి అతన్ని హాయిగా సుఖంగా ఉండని ఇంకో రెండేళ్ళు ఆ తర్వాత పడిపోతాడు దాంట్లో ఈ రెండేళ్లు సుఖంగా ఉండని లీవ్ హ్యాపీ యు ఆల్సో లివ్ హ్యాపీ అని చెప్పారు ఇటువంటి భాగము ఇదేమిటి మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా యథార్థంగా ఒక డిసెబిలిటీ కానీ వ్యాధి కానీ ఉంటే రా కలగడం రాగము ఉండటం సహజం ఏమీ లేనప్పుడు కూడా వీళ్ళు కల్పించుకుని రాగాన్ని కల్పించుకుని దుఃఖపడుతూ దగ్గర మనం స్వభావం అలా దీనికి ప్రతిపక్ష భావనని ఇటు అతిథ్యున్న బాగా పరిశీలన చేశారు ఎందుకంటే ఇదే పనిగా దీనికి ప్రతిపక్ష భావన నాకు బాగా నచ్చింది నేను ఇటు చెప్తున్నాను రామకృష్ణుల వారు ఒక ప్రతిపక్ష భావన అని చెప్పారు రాష్ట్రంలో వస్తుంది అదేమిటంటే ఈశ్వరుడు చేసి తిరగడం గొడవలు గొడవ ఉంటే ఉండొచ్చు తప్పేం కాదు బుటో లేకపోయినా నేను చెప్పింది కనుకొస్తుంది గొడవే మీరు ఈశ్వరుల్ని కళ్ళు కోస్తున్న ఈశ్వరుని భావన కళ్ళు మూసుకోవాలి ఇది మనస్సుకు సంబంధించి వెడిటేషన్ కదా కాబట్టి మీరు పూజారూములో కూర్చోవచ్చు మొత్తానికి ఏకాంతంలో ఎక్కడో ఒకట పవిత్రమైన స్థలంలో కూర్చుని మెడిటేషన్ స్థలంలో కూర్చోవాలి మెడిటేషన్ పోస్చర్ లో కూర్చోవాలి మనస్సు ఏకాగ్రం అవ్వాలి మనస్సు శుద్ధి వస్త్రానికి డిటర్జెంట్ వేసినట్టిన మనస్సుకి శుద్ధి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ మీరు దాన్ని సరిగ్గా చేస్తే అందుకోసం ఈ ప్రికాషన్స్ అన్ని చేసి ఏమని చెప్పాలంటే దానికి ఉంది ఆ వాక్యాలు ఉన్నాయి నేను అవి ఎక్కడో రాసి పెట్టుకున్నా ఇప్పుడు నా గుర్తున్నంత వరకు చెప్తాను ఏమిటంటే ఓ ఈశ్వర అని ప్రారంభం ఓ ఈశ్వర ఏకాంతంలో తనలో కాదు వైద్యతీదేమీ కాదు ఓ ఈశ్వర నేను ఈ కుటుంబ సభ్యుల గురించి నేను రాగమును అటాచ్మెంట్ కలిగి ఉన్నాను వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ నా మనస్సును ప్రతి ఇప్పుడు నేను ఈ కుటుంబ సభ్యుల యొక్క క్షేమమును నా క్షేమమును కూడా మీ పాదములం సమర్పిస్తున్నాను వాస్తవంలో వాళ్ళు నా కుటుంబ సభ్యులు కాదు మీ కుటుంబ సభ్యులు ఈ కుటుంబము నాది కాదు మీరు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమములను చూడవలసిన వాడు నీవు నేను కాదు వాళ్ళందరి యోగక్షేమము నా యోగక్షేమము కూడా నీవే చూడును నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని ఇలా చెప్పాలి ఇంత పొడి చెప్పాలి సో మెనీ వర్డ్స్ నా లౌడ్ గా చెప్పాలా అక్కర్లా మనస్సులో చెప్పాలి అయిన తర్వాత అలా నిశ్చలంగా మనస్సు శాంతమవుతుంది బరువు తగ్గుతుంది మీరు చేస్తూ శాంతంగా నిశ్చలంగా అలా ఈశ్వరుణ్ణి అలా నిరా నిష్చలంగా ఉండిపోవచ్చు మౌనంగా మీకు మౌనంగా ఉండడం చేత కాకపోతే రామనామాన్ని స్మరిస్తూ రామ అలా స్పందిస్తూ ఉంటాడు ఇది ఒక జన్మ చేస్తుంది ఫైవ్ మినిట్స్ ఈ దూ ఇంటి డైలీ వన్ సార్ ఇది శరణాయకు భావన దీని ప్రతిపక్ష భావన అంటారు ఏంటి ప్రతిపక్షము రాగమునకు ప్రతిపక్షం రాగానికి ప్రతిపక్షం ఇప్పుడు మీ పిల్లాడి మీద హై స్కూల్లోనూ కాలేజీలోనూ హాస్టల్లో ఇప్పుడు మీ పిల్లాడు కాదు మరి ఈశ్వరుని పిల్లాడు వాడి మంచి చెట్లు మీ పూచి కాదు విష్ణుని పూచి ఒక మహాశక్తి నడిపిస్తుంది మన అందరి జీవితాన్ని మన జీవితం కూడా మహాశక్తే నడిపిస్తుంది ఈ పిల్లల జీవితాన్ని కూడా మహాశక్తే నడిపిస్తుంది వాడికి భవిష్యత్ వాడు డిజేబుల్డ్ గా ఉన్నాడు వాడి భవిష్యత్ ఏమవుతుందంటే ఏమో ఏమవుతుందో ఈ వాటి ప్రొడిక్షన్స్ భగవద్గీతలో ప్రొడిక్షన్స్ ఉండవు యోగ యోగ దర్శనంలో ప్రొడిక్షన్స్ ఉండవు ఈ ప్రొడిక్షన్స్కి ఇచ్చే ఈ మధ్యకాలంలో వచ్చి అదే ఉండవు వాళ్ళు ఎవరు ప్రొడిక్ట్ చేయరు పైగా ప్రొడిక్ట్ చేయడం కుదరదని కూడా ఏదో అవుతుంది ఏదో అయింది ఏదో అవుతుంది ప్రతి మానవుడికి అయితే వాడికి అవుతాడు ఎల్లాడైతే యువకుడు అవుతాడు యువకుడు అయితే మధ్యవేశకుడు అవుతాడు మధ్యవేశకుడు అయితే ముగిసలు అవుతాడు ముగిసలైతే మునుకుడు అవుతాడు అదే అవుతుంది అందరికీ ఈ దట్ ఈస్ గుడిన ప్రదీక్షంది ఆ ప్రదీక్ష కాదు ఒకటి భారవడు ఈశ్వరులకు సమర్పించుట విశ్రాంతిగా ఉంటుతా ఇది కూడా మీరు బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది ప్రతిపక్ష భావనని బాగా అభ్యాసం చేయాలి ఒకసారి చేస్తే పోవాలి ఎందుకంటే డిటర్జెంట్ పోగులను ఇన్నఫ్ క్వాంటిటీలో వేసి దాన్ని భ్రష్ రుద్ధమైతే చేస్తారు కదా మరక పోవాలంటే మరి మరక ఉన్న అలాగే పోగొట్టుకోవాలి ప్రతిపక్ష భావన ద్వేషానికి ఇంకో ప్రతిపక్ష భావన ఉన్నది మీకు ఎవరి ద్వేషం ఉందనుకోండి ద్వేషం ఉంటే మీరు ఫిజికల్ గా చేసి ఉండకూడదు మనస్సులో ఉండే ద్వేషాన్ని పోగొట్టే ఉపాయాన్ని చెప్తున్నా మరి మీరు కోర్టులో చేసిన ఉపాయాన్ని నేను చెప్పట్లేదు సున్నా ఫిజికల్ గా మీకే ద్వేషము ఉండరాదు మీరు ద్వేషము ఎదనకుండా చాలా పెద్ద మనస్సుతో ఉండాలి ఆ మనస్సులోకి నేను చూసుకుంటే ఒక వ్యక్తి నాకు అపకారం చేశాడు పెద్ద అపకారం చేశారు వారి మీద ఇంకా నాకు కాదు యుషుద్ధి యుషుద్ధి ఆనెస్టీ వ్యక్తి వర్షన్ ఆ వ్యక్తి కనబడితే ఎవరిని నీ ఇంకా నా మీద కోపం పెట్టుకున్నారంటే అదే కోపం లేదని నేను మీకు అనొచ్చు నీ లోపల కోపం ఉందో లేదో మీరు చూసుకోవాలి ఆనెస్ అని యూషుడ్ ఎక్నాలజీ అదే మా మనస్సు శుద్ధమండి అనుకోన ఒకడు ఓ వెళ్ళి దండం పెట్టాడు దండం పెడితే ఆయన నీకు భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించుకా రీత్యం ఆ చ ఏమన్నా ఏమి ఆశీర్వచనం మీరు దండం పెట్టడానికి ఆశీర్వచనం అలా చేస్తారంటే నేనేమి తప్పు ఆశీర్వచనం అంటే ఇప్పుడు నాకున్న బుద్ధి సద్బుద్ధి కదా ఏమి అంటే అదా ఏదో కొంత బుద్ధిలో మాల ఉంటే ఉండవచ్చు అది పోవచ్చు నీకు భగవంతుడు స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదించుకోక నేను ఆశీర్వదిస్తున్నాను ఇదిగో చూడండి ఇలాంటి ఆశీర్వదినాలు ఇప్పుడు చేస్తే ఎప్పుడు సరే పదే బుద్ధి ఏం ఆశీర్వచనం కావాలి సంపద కలిగింది ఏదో ఆశీర్వదించాలి కానీ సద్బుద్ధి దేవుడిచ్చుగాక ఆశీర్వదించవద్దు అంటే వాడి అభిప్రాయం ఏంటి మై కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ మీరు ఎక్నాలజీ చేయాలి ఈ మాలిన్యము నా ఎందుకు గాదు మీరు ఇంక వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పలేదండి యూసు ఎక్నాలజీ వర్షల్ నాలో ఈ దోషము ఉన్నది నెంబర్ వన్ ఏమిటి దోషము ఆ వ్యక్తి నాకు ద్వేషము ఉన్నది ఇప్పుడు మెడిటేషన్ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అని నేను చాలా సార్లు పుట్టాను అంటే మీరేం చేయాలి మళ్ళీ మెడిటేషన్ కు ఉన్నటువంటి త్రీ ప్రిలిమినరీ స్టెప్స్ అన్ని సిస్టమేటిక్ గా మీకు ఫాలో అవ్వాలి లేకపోతే మీ మైండ్ మీ చేతులు మాట వినదు ప్రిలిమినరీ స్టెప్స్ ఏవో ఉంటాయి చక్కగా తీసుకోటము కొంత గాలిని కూచి విడిచిపెట్టడం మనస్సును ప్రసన్నం చేయటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా చేసి అప్పుడు ఆ వ్యక్తిని భావన చేసి ఈశ్వరుని ప్రార్థించాలి ఎంత డిఫికల్ట్ అయినా కూడా ప్రార్థించాలి ఎలాగా ఓ ఈశ్వర మీరు వీడు ఈ వ్యక్తికి ఆ వ్యక్తి నాకు ఉన్న ద్వేషభావము పక్కన పెట్టి ఆ వ్యక్తికి శాంతిని సుఖమును సకల సంపదలను కలుగు అని ప్రార్థించాలి ఈశ్వరుడు అయ్యో ఈ ప్రార్థన అంతా మహావైపు చేసుకుంటే ఉపయోగం ఏమో అడిగి చేస్తున్నామని అనుకోకూడదు అలాగే ప్రార్థించాలి అలా వారం రోజులు మీరు ప్రార్థిస్తే మీకు ఆ ద్వేషము పోతుంది దీని ప్రతిపక్ష భావన అంటే భయము ఉన్నట్లయితే శరణాగతి దగ్గరికి భయమేగా భయంగా భయం శరణాగతి ప్రార్థన ద్వేషమునకు ప్రేమకి సంబంధించిన ప్రార్థన కామన్న వాటి కూడా నిష్కాష్కామత అనే ప్రశ్నకు చెందినటువంటి ప్రతిపక్ష భావనము అలా చేసుకు అంతఃకరణలో ఉండేటువంటి మాలిన్యములను తొలగించుకున్న వలెము మీరు కనుక ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీ మనస్సు ఆకాశము వలె నిర్మలంగా ఉంటుంది థాట్స్ సింపుల్ గా ఉంటాయి సరళంగా ఉంటాయి థాట్స్ సరళంగా ఉంటాయి ఆ థాట్స్ లో ఇమోషనల్ బర్త్డే ఉండదు మీతో సబ్బు ఇక్కడ పెట్టడానికి కనపడటం లేదే అని ఇక్కడ అంతా నీళ్లు పడ్డాయి కొంచెం దిగుకోవాలేమో అని మరో ఖాత్ ఉంటుంది ఇంకా క్లాసులు టైం అవుతుంది ఒకప్పుడు కాసేపు కానీ చేసి వెళ్ళిపోవాలి అని ఇంకో ఛాత్ ఉంటుంది ఇంకో ఇలాంటి కాల్స్ ఉంటాయి వాళ్ళ ఈ ఇల్లు కాదు కావాలి మధ్యలో పూర్ణ స్వర్స్ ఇలాంటి కాల్స్ ఉండవు అంతవైనా కాస్ట్స్ వచ్చే నెల ఉంటుంది అభ్యర్థి మేము ప్రాక్టికల్ గా చెప్తున్నాం కామనలు భయాలు ఉండవు కామనలు భయాలు ఉండవు డోర ఇక్కడ ఉండేమో అక్కడ ఉంటే మనకు సంపదలుగా వస్తాయో ఇలాంటి పిచ్చులు ఏమీ ఉండవు సింపుల్ గా జటిలమైనటువంటి ఒక స్ట్రక్చర్ ఉండకూడదు మైండ్ లో జటిలంగా కాంప్లెక్స్ గా ఉండకూడదు సింపుల్ గా ఉండదు సో అది అంత శౌచం అందుకోసమే నేను కొంచెం శాతస్థంగా చెప్పాను స్టైలి స్థిరముగా ఉండు ఉండాలి ఏదైనా ఏదైనా పని మొదలు పెడితే స్థిరంగా ఉండద్దా స్థిరంగా లేకపోతే ఆ పని చేయలేదు రైతు ఉంది వాడు ఆ రైతు ఏం చేశారంటే వర్షాలు పడ్డాయి తొలస నేల దున్నేసి శనగ విత్తనాలు చూడండి శనగ విత్తరాలు వాటి తల్లిచ్చి పాత చేసారు పాత రోడ్డే వాళ్ళు ఒక్కొక్కరు మొత్తం ఎక్కడ భూమి శనగ పంటలు వేసేసి ఇంటికి అయిపో రెండు రోజులు మూడు రోజులు అయినాయి అప్పుడు ఎవరో ఇంకొక రైతు కలిసి ఏవైతే వర్షాలు పడ్డాయి కదా పంట వేసే ఏం వేశావు పంటనంటే శనగ శనగ వేసేవా మూడు కూడా శనగ కిట్టుబాటు ధర ఉండట్లేదు అసలు ఈ మనిషిని కిట్టుబాటు ధరం అంటే పత్తికే ఉంది తప్ప శనగకి ఎక్కడి ఉంది ఇలాంటి పిచ్చిమంది చేసేది ఏమిటి వేస్ట్ అని అన్నాడు అయ్యి ఇప్పుడు నేనేం చేయాలి ఏమో నాకు పుట్టుబాటు తన వచ్చి లాభం రావాలంటే పచ్చి అయినా వేయాలి పొంగకైనా వేయాలి తప్ప శనగ వేసు అందు చెప్తే ఈయన ఇంటికి వెళ్ళి చేసి పక్కన ఉన్న టౌండ్కి వెళ్ళి పత్తి విత్తనాలన్నీ కొనుక్కొచ్చు డబ్బులు పోయిన పత్తి విత్తనాలు మళ్ళీ నేరంతో దీన్న వేసి ఈ పచ్చి విత్తనాలు అలా చేయకూడదు శనగ వేసామంటే శనగ ఉండాలి గంగా తీరే గంగా దాసహ యమునా తీరే యమునా దాసహ నచ్చారు ఏ ఎండ కాదు గొడుగు కొడుతో ఓ రోజు ఈ పార్టీ ఇంకో రోజు ఆ పార్టీ అలా ఉండకూడదు స్థిరంగా ఉన్నారు స్థిరంగా ఉన్నారు స్థిర అంతేగాని ఇప్పుడు మన పొలిటికల్ పార్టీలు ఉన్నాయి అయారా ము గయారా ఇప్పుడు అడగాల్సి వస్తుంది ఏమంటే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అలా ఉండకూడదు ఆయన కాంగ్రెస్ లో ఉండున్నారే అలా రోషయ్ గారిని అడిగారు సార్ మీరు పార్టీ మారంగానే ప్రభుత్వం భౌతిక లక్ష్యంగా వాళ్ళందరూ సోషలిస్ట్ పార్టీ పెట్టిన రోజుల్లో రోషయ్ గారిని అడిగారు ఆయన ఏమని చెప్పారంటే అప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నాను దాంట్లోనే ఈ జీవితానికి అదే పార్టీ ఏం చెప్పారు శుద్ధుల ఏ రోజు ఆ రోజు పార్టీ మారుతూ మీకు లోక దృష్ట్యా మీకు దృష్టాంతంకో సో మనోజ్జను మొదలు పెట్టారనుకోండి రోజు శని అది భగవద్ది క్లాస్ రూమ్ శనివారం నాడేమో గెస్ట్ వచ్చాడని మానేస్తారు ఆదివారం కొత్త సినిమా వచ్చిందని మానేసి లేకపోతే ఏదో ఊరు వెళ్ళాల్సింది అని మానేసి ఊర్లో పని ఏంటంటే మా మేనత్త కొడుకు పెళ్లి మేనత్త కొడుకు పెళ్ళి నువ్వు ఏమిటయా ఇంకా వాళ్ళ ఖర్చు మీకు ఖర్చు టైం వేస్తూ ఈ పెళ్లికి నువ్వు ఉంటే చాలు ఇంకా ఏ పెళ్లికి నువ్వు ఉండచ్చు చల్ల సో కాబట్టి స్థైర్యం ఉండాలి ఈ క్లాసు మానే కూడా అలాగే విద్యార్థులకే కాదు ఆచార్యులు కూడా ఏడ బెదర్ బాగలేదు పాఠం మానేసి లేకపోతే ఫోన్ వచ్చి ఏమంటే మిమ్మల్ని కలవడానికి మేము భక్తులు వస్తున్నాయి సరే ఇవాడ పాఠం మానేసి అలా ఉండుకోండి ఏది ఏమైనా సరే పాఠం జరగాల్సింది స్థిరత్వం ఉండద్దు అలాగే మనం ఆత్మవిద్యను పట్టుకున్నాం మనకి లక్ష్యము ఆత్మజ్ఞానం ఇంకా ఇతర లక్ష్యము అసలు లేనేలేవు చాలా మంది ఏమంటారు అంటే వేదాంతం పాఠం చెప్పిన వాళ్ళే చెప్తూ ఉంటారు ప్రయాదిటైజేషన్ అనేది ఒకటి ప్రయాడిటైజేషన్ అంటే ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఓకే ఏమిటి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి డబ్బు సంపాదించుతా సెకండ్ ప్రయారిటీ భోగములను అనుభవించుతా థర్డ్ ప్రయారిటీ వినోదయాత్రలను చేయించోర్త్ ప్రయారిటీ కామ్య కర్మలను చేయించుతా బోధికలను చూసుకుని కామ్యకర్మలను చేయించిఫ్త్ ప్రయారిటీ బంధువులకి పెళ్లిళ్లకు పేరెంట్లకు వెళ్తూ ఉండుతా సిక్స్త్ ప్రయారిటీ వేదాంత భగవద్గీతను చదువుతా అదే అలా ఉన్నప్పుడు నేను పాఠం చెప్తున్నా సేవ స్కూల్ అప్పుడు నన్ను అడిగాను మరి ఎలా ఉండాలి నేను చెప్పన్నా నేను చెప్తాను రాసుకోను రాసుకోండి అని చెప్పాను సరే రాసుకున్నాను ఒకటి భగవద్గీతను అధ్యయనము చేయుత రెండు భగవద్గీతను అధ్యయనము చేయుత మూడు భగవద్గీతను అధ్యయనము చేయుట నాలుగు ఇంక మూడే అలా ఉండాలి ప్రయారిటీ అంటే అర్థం ఏంటి దే నో ప్రయారిటైజేషన్ బికాస్ ఇదే వన్ ప్రయారిటీ మోక్షశాస్త్రాయన అవునా మనిషి పుట్టినందుకు ఆత్మస్వరూపాన్ని తెలియాలి మీరు మోక్ష శాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు పుస్తకాలు చదవడం అనుకుంటున్నారా కాదు మనం లేదు అంటే నన్ను మహాత్మును అడిగాడు ఏమయ్య నువ్వు పుస్తకాలు అంటే చాలా ఏదో పరిశ్రమ చేసినట్టున్నావు నువ్వు నువ్వు పుస్తకాలు చదువుతున్నావా జీవితాన్ని చదువుతున్నావు నేనున్నాను నీ ప్రశ్నలో ఉండే సందేశం నాకు బుద్ధికి ఇంతవరకు ఏదో ఇది కొంత అది కొంత చల్లి ప్రయత్నం చేసుకున్నానేమో అని అనిపిస్తోంది ఈ పైన నేను ఇంక జీవితాన్ని చల్లి ప్రయత్నం చేస్తాను అని చెప్పాను అంటే అర్థం ఇంకా పుస్తకాలన్నీ సోకాన్ని చదివేది కాదు పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు చదువుతూ ఉంటాం కానీ పుస్తకం చదవం జీవితం చదువుతాం పుస్తకం హెల్ప్ తీసుకుని జీవితం చదువుతుంది దీపం సహాయంతో కనపడని వస్తువులు వెతుక్కుంటారు అంటే దీపంతో దీపమే వెతుక్కుంటారు కాబట్టి జీవితాన్ని అధ్యయనం చేసుకున్నాం జీవితాన్ని అధ్యయనం చేసే ఇంతకంటే పెద్ద ప్రయాణిత ఇంకే ఉంటుంది ఇంకేదే ఉంటుంది ఇంకో రహస్యం ఏంటంటే జీవితాన్ని చదువు చదువుకునే ప్రయత్నంలో ఆ జీవించేటువంటి విధానము అడ్డు రాదు రాకూడదు ఒకవేళ జీవితాన్ని అధ్యయనం చేసిన సందర్భంలో జీవన శైలి అడ్డొస్తుంది ఇప్పుడు ఏం చేయాలి జీవన శైలిని మార్చేసుకోవాలి అది శ్రీరాముని అడవికి వెళ్ళమన్నాడు దశరథ మహారాజు గారు పద్నాలుగేళ్లు ఆయన అడవిలో ప్రవేశించబోయకుండా లక్ష్మణులను అడిగాడు ఏమయ్య ఈ జుత్తు జిట్టు అంటే కాకపక్షములు అంటారు అంటే క్షత్రియులు ఆ గిరజాల జుత్తు పెట్టుకుంటారు గిరజాల ఈ జుత్తు ఈ రోజు బొబ్బతి ఉండాలి రెండు లెవెల్స్ పండ్లు ఉన్న దుంగతో తువ్వాలి సిం సింపుల్ దుబెన్న పనికి రాదు కొంచెం మోర్ల కాంప్లెస్ దుబెరులతో దూత ఉండాలి ఇట్లా ఇది ఆ కర్మే చదువు అది నైంటే చూడండి రోజు కొబ్బరి నూనె రాయాలి స్నానం చేసి కొబ్బరి నూనె రాసింది సంరక్షణ చేస్తూ ఉంటే ఈ గుట్టు ఈ పద్నాలుగు ఏళ్ళ నుంచి ఎక్కడ గుర్తుంది మనకి కొబ్బరి నూనె ఎక్కడి నుంట్ వస్తుంది దుబెన్నులు ఎక్కడింటి అంటే అప్పుడు ఆయనకు ఉపాయం వచ్చింది జడల కింద కట్టించేస్తే దీన్ని ఇంకా అది పెరగదు అది పెరగకూడదు కూడా అది పెరగదు దానికి సంరక్షణ అక్కర్లేదు అలాగా ఏదో చిలక చిలకూ ఉంటుంది అంటే పక్షి జూడులాగా అలా పడుంటుంది అది ఏమిటి అంటే మర్రి పాలు మర్రి పాలు తీసుకొచ్చి ఆ పాలు ఇల్లా ఇల్లాగా రాసేసి అది ఉండల ఉండల కింద కట్టేస్తుంది అంటే ఇంకా ఇంకా కదల ఇటు గ్రో అంశం అలా చేసేస్తారు అయిపోయింది ఇంక పైన పద్నాలుగు సంవత్సరాలు సేపు కూడా రోజు వెళ్ళి నదిలో స్నానం చేసే స్థానం ఇలా అని చేసుకోవడం తప్ప ఇంక జిట్టుకి పని చెంది ఏమీ ఉండదు అలా ఉండదు హైగా ఉంటే అలా ఉండదు అంతేకాని నా జిట్టు దానికి తేడా రావకూడదు అది నా డ్రెస్సు తేడా రాకూడదు నా భోజనానికి తేడా రాకూడదు కానీ అడవిలో ఉంటాను అంటే అడవిస్తే అడవే ఉంటుంది కాబట్టి పట్టు పట్టరాదు పట్టి విలువరాదు పట్టనేమి దిగియ పట్టమల పట్టి విడుగుట కంటే పని చచ్చు పెడు విశ్వరాభిరామ విలుగలేమ అన్నట్లుగా స్థిరంగా ఉండాలి స్థైర్యం స్థిర స్థిర భావ స్థిర భావ అంటే స్థిరస్య భావ స్థిరముగా ఉండి వాడి యొక్క స్థిర స్థిరస్య వ్యక్తి స్థిర వాడి యొక్క భావం అంటే ఇలాగా మోక్ష మార్చేవాత వ్యవసాయత్వం వ్యవసాయము అంటే నిశ్చయము అంటే రిజాల్వ్ రిజాల్వ్ అంటారు ఇంగ్లీష్ లో వ్యక్తి నిశ్చయము తెలుసుకున్న వాళ్ళము మోక్ష శాస్త్రము తప్ప ఇంటి జీవితంలో మరొకటి లేదు అన్ నిశ్చయం వాళ్ళు వానప్రస్వాన్ని ఉండేవారు వానప్రస్థావం చేయడం ఇంకా గృహస్థాశ్రమాలు పిల్లల తీసుకు డబ్బు భోగాలు ఇవన్నీ అయిపోయాయి ఎవరు కానీ వాళ్ళు కొండ ఆస్తి పస్తి మీరే చూసుకోండి ఎవరినాస్తిలో వాళ్ళకి ఇచ్చేయటం ఇంకా మీ జీవితాలు నీవి ఇంకా అని ఏకాంత స్నానంలోకి పోయి ఇంక ఒకటే పని ఉన్నది ఇవాళ ఎవడో స్నానం చేయడం నన్ను మెతుడుగా వండుకొని తిన్నాం ఒకటే పని ఏమిటంటే ఈత ఉపనిషత్తులు అధ్యయనము మననము శ్రవణము మననము ఇది శాస్త్రము ఇది పని పెట్టుకుంటే మోక్ష శాస్త్రం పని పెట్టుకుంటే నీకు ఏమవుతుందో అనుకున్నా ఇంకా టైం దొరకదు ఏ పని చేయడానికి టైం ఉండదు ఇదే ఎంగేజ్ చేసేస్తుంది ఫుల్ గా ఫుల్ ఉంటే మోక్ష శాస్త్రం అంటే ఖాళీ ఉండదు ఏదైనా అలా వెళ్ళొద్దాం అంటే ఖాళీ లేదా ఖాళీ లేకపోతే నీ చేసి ఉద్యోగం ఉద్యోగం లేదు కానీ నవ్వు నాకు ఉద్యోగం చేసినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఎంత పర్మిషన్ పెట్టి బయటకు వెళ్ళి తిరిగి రావచ్చు మోక్ష శాస్త్రం వాడికి అది కూడా ఉన్నది ఈ ఎందుకంటే పన్నెండు ఏపీ మనం పెట్టుకుంటున్నాం ఆ తర్వాత అరగంట ముప్పై గంట మిశ్రాలు తీసుకోవాలి ఆ తర్వాత అధ్యయనం మననం ఉంటుంది సాయంకాలం మళ్ళీ క్లాస్ ఉంటుంది ఈ లోపల చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంటే చేయాలి కానీ అయితే ఉంది ఇంకే రాష్ట్ర తండ్రాలే దీక్ష తీసుకొని కోవాలి ఎన్ని వాళ్ళు లేకపోతే ధ్యానం చేయాల్సి ఉంటుంది ఏదో సార్ దాన్ని వానత్మస్థ జీవనము అంటారు ఆ రకంగా శేష జీవితాన్ని ఈశ్వరానుగ్రహానికి సమర్పించువేయు ఆత్మనుష్ఠాన ఈశ్వరానుగ్రహం ఒకటే ఒక భాషకు మారి తప్పు వస్తువు అదే అటువంటి సమర్పణ బుద్ధితో జీవించుక దాన్ని స్థైర్యము అని స్థిర భావ స్థిర భావం ఉండదు ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు యంగ్ మ్యాన్ సన్యాసం చూసుకున్నాడు మంచి వక్త బాగా చదువుతున్నాడు సంస్కృతం గీతాది బాగా చదువుతున్నాడు గురువు గారు అన్నారు అవకాశం గురువు గారు నాకు కొన్ని సంవత్సరంలో బాగలేదు వెళ్ళడానికి చూడకలేదు నువ్వు వెళ్ళి ఆ పాఠాలకు నువ్వు చెప్పిరాని పంపించారు పది రోజుల పాఠాలు ఆ పాఠాలకు ఓ అమ్మాయి వైపు వైఫ్ పిల్లలు వస్తాను కదా ఈ అమ్మాయి వైపు మన చక్కగా అందంగా మంచి ఉన్నది ఆ కూడా క్లాసుకొచ్చు పది రోజులు అయిన తర్వాత ఈయన ఆవిడకి ఈయన సన్యాసి అమ్మాయిని పిలిచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమార్థం అంటే ఆవిడన్నీ నేను భగవద్గీత స్వరూపానికి వచ్చాను ఈ ప్రేమ దోహా ఇలా వాళ్ళు పెట్టాడే ఆవిడే కానీ అనుకో ఆవిడ పెళ్లి చేసుకున్నాను గ్రీన్ కార్డు సంపాదించి అక్కడే సేఫ్లే సన్యాసం ముఖ్యమైన ఆలోచించి సోచి సమర్చి బాగుపడవాలి అనేది కూడా ఒకసారి ఇంకా జీవితే ఇంకా దాంట్లోనే జీవితాన్ని పెడితే ఓ రోజు ఓకాలు ఇక్కడ ఓ అలా ఉండకూడదు సో స్థిర భావంలో ఉండాలి అలాగే ఈ పూజ అది చేసుకునేవాళ్ళు కూడా సోమవారి శివుడు మంగళవారి నాడు బాబా బుధవారి నాడు కుదుడు గురువారం నాడు బృహస్పతి ఇలా భావం ఉండాలి శ్రీకృష్ణుని పూజ గురు అయినాయనే గుధుడైనా అయినా అనుమతుడైనా అయినా అయ్యప్ప అయినాయనే శ్రీరాముడు ఇది ఇప్పుడు చెదండి మీరేమి చెట్టు చేయట్లా శ్రీరాములు మీరు పూజ చేసుకుని సకల దేవతలు పూజ అయిపోయింది ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోయాలంటే ఎక్కడికి వస్తారు మొదలకి కానీ కొమ్మలకి పోసి ఆకులకు పోసి కొమ్మలకి పోసి పూలకి పోసి కాయలకు పోసి పూటకి పోస్తాడు అండి నీళ్ళు కొంతమంది అలా కూడా చేసుకుంటారు ఆ పైకి తెచ్చుకుని చెట్టు తీసే ఆశని ఏ విధంగా అది పద్ధతి కాదు ఆరణ్యంగా శనివారి నాడు వెంకటేశ్వర స్వామి ఆదివారినాడు సూర్య భగవానుడు ఇచ్చా ఉన్నాడు ఎలా ఉండకూడదు స్థైర్యంగా ఉన్నారు అర్థం కూడా స్థైర్యంగా ఉన్నారు ఒక దైవం ఒక మంత్రం ఒక ఉపాసన ఒక నిష్ట మంచి ఇక ఆత్మ వినిగ్రహ్ ఆత్మ అంటే అర్థం అనేది సచిదానంద ఆత్మ కాదు ఫస్ట్ అది ఎందుకంటే ఆత్మ అనగానే సచిదానంద ఆత్మ ఆత్మ వినిగ్రహ సచిదానంద ఆత్మని కంట్రోల్లో పెట్టుకుంటుతాను ఆత్మకి కంట్రోల్ లేదు ఏమి లేదు ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మ అంటే దేహము ఇంద్రియముడు మనస్సు వీటిగా ఆత్మ అంటే దేహము ఇంద్రియముడు మనస్సు ఇవి మనకు ఉపకారం చేయాలా అపకారం చేయాలా నేనే చెప్పండి దేహము ఇంద్రియముడు మనస్సు ఇప్పుడు పక్క వాడు అపకారం చేశాడు అనుకోండి అయితే మనం నమ్మిన బంధువు ఉంటాడు జ్ఞాతి జ్ఞాతిష్ట దక్కి మన ఒకటి జ్ఞాతి ఉంటే ద్వారా ఇంకా మంటని ఎక్కువ అక్కర్లేదు వీడే తగలబెట్టేస్తాడు కాబట్టి జ్ఞాతి ఇవ్వడం అపకారం చేసేదనుకోండి మనము కత్తిపులు నిలబడగలుగుతాం వాడు అపకారం చేసిపోతాడు ఒకరికి ఏదో కొంత లాస్ వస్తుంది మళ్ళీ మన కాలమే మనం నడుపు మన జీవితాన్ని మనం మన బతుకి మనం సాగిస్తగలుగుతాం కానీ దేహము అపకారం చేయడం మొదలు పెడితే ఏమవుతుంది బాడీ అపకారం చేయడం ద్వారా ఉందనుకోండి అది తట్టుకోవడం కష్టం ఇంద్రియములు అపకారం చేసుకోవడం అనుకోండి మనస్సు అపకారం చేసుకోవడం అనుకోండి అబ్బో గతిదత్వం కాబట్టి బాడీ మీ వర్షములో ఉండవల అలాగా అది తిరగబడి అపకారం చెయ్యి అనే ఉద్దేశాన్ని వశములు ఉండాలి ఇంద్రియములు అంతే మనస్సు అంతే దీన్ని జాత్మక పరిశీలించాలన్న ఆత్మా బ్రహ్మ పెద్ద విషయం కాదు ఇంపార్టెంట్ రాహ్యకార్లు ఏమంటారు ఆత్మ వినిగ్రహ ఆత్మన అపకారకస్ ఆత్మశబ్దవాచ్యార్యకరణ సంఘాత్య వినిగ్రహ అక్కడ వాక్యం కొంచెం కన్ఫ్యూషన్ కలిగించే అవకాశం ఉన్నది మిత భాష్యం అజాగ్రత్తగా ఉంటే కన్ఫ్యూషన్ వస్తుంది అక్కడ ఆత్మనహ అంటే ఆత్మ విని గ్రహాలు ఉండే ఆత్మ పదం కాదు ఆత్మన అంటే తా నాకు తా నాకు తనకు అపకారం చేసేది ఏది ఆత్మ అంటే ఇప్పుడు ఆ శబ్దంలో ఉన్న పదం ఆత్మ విని గ్రహ అనే దాంట్లో ఉండే అది అది ఆత్మశుద్ధ వాచ్య కార్యకరణ సంఘాతస్య దేహము కార్యము అంటే దేహము కరణములు అంటే ఐదు జ్ఞానేంద్రి ఐదు కన్నేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఇది కరణములు ఇవన్నీ కలిసి ఒక గూడు చిన్న పడు ఉన్నాయి గూడు ఈ గూడు దీనికి ఆత్మాని పేరు ఆత్మశుద్ధ వాచ్య కార్యకరణ సంఘాతస్య ఆత్మ అనే శుద్ధము చేత బోధింపబడే ఈ గూడు ఏదైతే ఈ గూడు నాకు నిగ్రహ అంటే తన వశములో నుంచుకున్నట అది ఏమిటో ఆయన అలాగా వ్యాఖ్యానిస్తారు దానిని వశములో నుట చాలా పెద్ద సైకాలజీ ఉంది దీంట్లో జాగ్రత్తగా గమనించాలి దేహం శిర్షులో మాట్లాడినాడు చాలా చక్కటి వాక్యము ఆరోగ్యంలో అంటాడు అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అని అంటే అనాత్మన అంటే అక్కడ భాష దృశ్యం తెలుస్తుంది అజితాత్మన అని అంటే అది మధ్య ము పదలోప సమాసం ఆత్మ కాదు ఆత్మను జయించని వాడు అని అర్థం సచ్చిదానంద ఆత్మ కాదు దేహేంద్రియ సంఘాతను అనాత్మన అంటే అజితాత్మన అంటే దేహము ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించి చూసుకోవాలి దేహము నీ వశములో ఉన్నదా నీవు దేహము యొక్క వశములో ఉన్నావా ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేయాలనిపించింది అనుకోండి నడక ఒక మైల్ నడవాలనిపించింది అనుకోండి వెంటనే దేహం అంటుంది ఇప్పుడు ఏం నడుచుకోవాలి ఓకే నడవలేదు ఏం చేయాలి మరి మైసూర్ బడ్జీ అక్కడ తయారు చేసుకున్నారో రెండు ప్లేసులు తీసుకోవాలి అంటే ఒక మైల్ నడవాల్సింది మానేసి రెండు ప్లేట్లు మైసూర్ బడ్జీ పుచ్చుకుంటే వాడి ఇంకా ఎప్పుడు వాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు మైసూర్ బడ్జీ సెకండ్ యూషన్లెస్ డిష్ యూస్ ఉన్నాయి తింటాం అని గురించి ఆలోచనే చేయకూడదు ఎందుకంటే దానికన్నా లోడెడ్ విత్ ఆయిల్ ఉడుకుంటాం కదా దాన్ని తిండితే నూనె ఎవరో ఒక అన్నారు ఈ పైన స్వామీజీకి పెట్టి భోజనంలో పోపు నీళ్లతోటే నూనెతో పోపు లేదు అని చెప్పారు నీళ్ల పోపే వీళ్ళు భోజనానికి నీళ్ల పోపేట విడా పనుల చేశాను కాబట్టి నీళ్లతో పోపు లేదు అంటే కాబట్టి దేహము అపకారము చెయ్యకూడదు దేహమే శత్రువుగా మారిపోకూడదు అనాత్మస్థు శత్రుత్వే వస్తే ఆత్మ శత్రువు ఆత్మ అంటే దేహం దేహము ఇంద్రియంలో అవే శత్రువుగా తయారయ్యేవి అలాంటి పరిస్థితి రానివ్వకూడదు ఇప్పుడు దేహంలో మీరు వ్యాధులను మీరు ఆహ్వానించి పెట్టుకున్నారనుకోండి ఆ దేహమే శత్రువుగా మారిపోతుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాను ఒక ఆయన ఆయన వయస్సు నలభై ఐదు మంచి ఉద్యోగం చేసుకున్నాడు ఎగ్జిక్యూటివ్ చాలా బిజీగా ఉంటాడు డయాబెటీస్ నేను మాట్లాడిగా మీ డయాబెటీస్ ఏ టైప్ టైప్ వన్ ఆ టైప్ టూ ఏ రోము అంటే ఏంటంటే ఒక డయాబెటీస్ ఇదో జెనిటిక్గా వచ్చిందద లేక లైఫ్ స్టైల్ని బట్టి వచ్చిందా అంటే ఆయన చెప్పాడు స్ట్రెస్ని బట్టి వచ్చింది ఆ స్ట్రెస్ బట్టి వచ్చిందంటే ఓవర్ హీటింగ్ ఉంటుంది ఎక్కడ స్ట్రెస్ ఉంటుందో ఎక్కడ ఓవర్ హీటింగ్ ఉంటుంది నో ఎక్సర్సైజ్ అది స్ట్రెస్ యొక్క లక్షణం దాన్ని బట్టి వచ్చింది నువ్వు కొంచెం ఆ తీసుకు పదిహేను రోజులు మన వెంగుళూరులో వివేకానంద యోగా ఇన్స్టిట్యూట్ తీసుకో అక్కడికి పో వీక్స్ దాంట్లో ఉన్నాం వాళ్ళు చెప్పిన భోజనం చేయి వాళ్ళు చెప్పిన యోగాసనాలు ఇతర ఎక్సర్సైజ్ చేయి వాళ్ళు చెప్పిన పాఠాలు వినం వాళ్ళు భజన చేయిస్తా ఆ భజన చేయు ఫోర్ ఫోర్ ఫోల్డ్ అప్రోచ్ భజన అంటే ఊరికే తప్పట్లో దాలో బయట పెట్టి ఊరంతా అలా చేసినట్టాల కాదు ఎమోషనల్ సూదింగ్ కోసం స్ట్రెస్ తగ్గడం కోసం చక్కని మధురమైన భక్తి భక్తి స్ఫూరకమైన భజన కూడా ఉంటుంది ఐ లైఫ్ భజన అది ఉంటుంది తర్వాత ఒక లెక్చర్స్ ఉంటాయి ఒకటో రోజు పొద్దున్న ఒక సాయంకాలం ఒకటి ఉంటుంది బోట తర్వాత పొద్దున్న సాయంకాలం యోగా ఉంటుంది ప్రాణాయామ ఉంటుంది భోజనం వాళ్లే పెడతారు తర్వాత యోగా కూడా ఎవరికి యోగా వాడికి ఇస్తా యోగా వాడికి ఈ డయాబెటీస్ వాళ్ళకి సెపరేట్ యోగా ఉంటుంది అందరితో పాటు సమానంగా ఉంటాయి మంది ఇచ్చి ఈ పని టూ వీక్స్ గు డెస్పోతుంది రాదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ వస్తుందా వాళ్ళు చెప్తున్న రెజ్యుమెంట్ ఫాలో అయితే రాదు వాళ్ళు ఒక ప్రతవం ఒక క్లాస్ ఇస్తారు వీడికి వీడి కోసం ఒక ప్రత క్లాస్ ఇస్తారు అది చేసుకో అది హోల్డ్ ఆడుకుందా ఇది ఉంటా ఇంతకంతా దేనిక మార్గం ఏమవుతుంది ఆయన అంటాడు నాకు ఖాళీ లేదండి ఖాళీ లేదండి నేను అంతకుముందు వయసులో ఉన్నావు అంజేతని కూడా వ్యాధినను లెక్క చేకున్న తీరు చేస్తావు దేవుడి కమనేట్ విల్ హిట్ యు తొందరపడొద్దు కామ్ ఇక్కడ స్వక్తి కతండిని చెప్పాలంటే ఆ దేహము అపకారము చేయదాదు అయితే కొంతమంది ఏమంటారంటే దేహాన్ని కంట్రోల్ లో పెట్టాలంట నో ఇట్ ఇస్ నాట్ కంట్రోల్ కంట్రోల్ ఇస్ పెయిన్ఫుల్ ఇట్ ఈ నాట్ ఎ కంట్రోల్ ఇష్యూ ఇట్ ఈజ్ అ డిసిప్లిన్ ఇష్యూ వాడీ కంట్రోల్ చేయడం కల్లా వాడీని డిసిప్లిన్ చేయాలి వాడీని అలా తొక్కి పెట్టేసి తన కంట్రోల్లో పెట్టేయకల్లా వాడీని అనుశాసనబద్ధంగా చేయాలి డిసిప్లిన్ అంటే దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది డిసిప్లిన్ యూనివర్సిటీకి వెళ్తే మీకు డిసిప్లిన్ అనే మాట ఏ అర్థంగా డిసిప్లిన్ ఆఫ్ మెడిసిన్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్ అలా ఉంటుంది డిసిప్లిన్ అంటే నాలెడ్జ్ డిసైపుల్ అంటే విద్యార్థి నాలెడ్జ్ అని వస్తాం డిసిప్లిన్ కాబట్టి అండర్స్టాండింగ్ సో దేహము బేస్ ఆన్ అండర్స్టాండింగ్ యుప్ ఇన్ అ ప్రాపర్ పొజిషన్ అది దేహానికి మనం ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం అది వీలైనంతలో జనరల్ గా హెల్దీగా ఉంటాం హెల్దీ బాడీ హెల్దీ మైండ్ వీళ్ళు డిస్కస్ చేసుకుంటాం ఓం పూర్ణముదక్ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణమేవాశిష్య ఓం శాంతి శాంతి శాంతి